సంకీర్తన ముప్పై ఐదు వేసరకు వీడేల నిన్నిక నిన్నక శరణుజొచ్చితి నీ సరంబరు లేరు వెదకిన నిండు బంటికి చేటవేగా మీరు నాకు కలరు నేనేమి సేసిన కాతురనియడి ధీరతను జము సరకుగొనకే తిబిరిసేసి పాపము వోరసేయుచు ఎంత లేదని ఊరకే మీరుంటినియూ వారికిని కొరగాను నేనెవ్వరిని నెరగను మిమ్మేకాని మిమ్ము గొలిచిన గర్భమున ఏమీ చేయకాలమందే నమ్మి కర్మములెల్లా మానితి నాకు నాకే వేసరి దొమ్మి కోపక మీకు నాకునూ దూరమనుచూ పరాపుసేసిన యుములను నన్ను అభియూ రోసును ఏల నాకవి నీవే కాక నీకు మొక్కిన మందమేళము నేనుక కొండసేసుక లోకముల దేవతలకెల్లను వెలిగానైతి ఈ కడను శ్రీవెంకటేశుడా ఇప్పుడిటూ నను కరుణజూచితి చేకొనుచు వారెమెత్తురు చెలగి కరుణ కింకరుడననుచు